శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చవి రచితమైన శ్రీ వేదాంత పంచదశి చిత్రదీప ప్రకరణ మనబడు ఆరవ ప్రకరణంలో డెబ్బై ఐదు శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాం ఆత్మ విషయంలో అనేక మతవాదులు ఏ విధంగా తెలుసుకొని బ్రాంచులు పడ్డారు ఆ ప్రకారాన్ని అంతటిని కూడా సవిస్తరంగా గ్రంథకర్త అయినటువంటి శ్రీ విద్యారణ్య గురదేవులు చెప్తూ శూన్యవాద పర్యంతం చెప్పాడు శూన్యమే ఆత్మా అని చెప్పేటువంటి బౌద్ధ అనుయాయులు మాధ్యమికులు సర్వం శూన్యం శూన్యం అని చెప్తారు ఇంతకు పూర్వము బుద్ధి ఆత్మా అని చెప్పేటువంటి యోగాచారి మతమును ఖండన చేస్తూ శూన్యవాదాన్ని స్థాపన చేశాడు అయితే ఆ క్షణిక విజ్ఞానవాదం యొక్క అభిప్రాయం ఏమిటి మరి ఆ క్షణిక విజ్ఞానవాదము ఎట్లు అసంగతమవుతుంది ఆ ప్రకారం కూడా శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు టిప్పన్ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు అరవై మూడవ చూడండి క్షణిక విజ్ఞానవాది యోగాచారీకే అనుసారి బుద్ధి కు ఆత్మ మానేహే క్షణిక విజ్ఞానవాది ఎవరని చెప్పుకున్నాము బుద్ధుని యొక్క శిష్యుడైనటువంటి యోగాచారి ఆయన ఏమంటాడు బుద్ధికే ఆత్మ అంటాడు తినకాయే ఆశయ అతని ఆశయము అతని యొక్క ఈ విధంగా ఉంది అంటాడు అంతర్బాహ్య సర్వ వస్తువు విజ్ఞానకాహి ఆకారహే లోని పదార్థాలు బాహ్య పదార్థాలు అన్ని కూడా విజ్ఞానం యొక్క ఆకారమే బుద్ధి యొక్క ఆకారమే అంటే బుద్ధి పదార్థాకారాన్ని పొంది కనపడుతుంది ఇప్పుడు బాహ్యంలో ఒక ఘటాన్ని చూశారనుకో ఆ ఘటం అనేది బయట లేదు మరి ఎక్కడుంది బుద్ధియే ఘటాకారంగా మనకు కనపడుతుంది భ్రాంతి చేత కానీ బుద్ధే సకల పదార్థాల రూపంలో బుద్ధి ఉన్నది నువ్వు ఏ పదార్థాన్ని కల్పన చేస్తే ఆ పదార్థాకారంగా బుద్ధి అవుతుంది కానీ పదార్థం అంటూ వేరే లేదు ఈ విధంగా యోగాచార్య చెప్తాడు సో విజ్ఞాన్ ఆ బుద్ధి ఆ విజ్ఞానము బిజిలీ నిమేషకి న్యాయ క్షణ క్షణమే ఉత్పత్తి నాశకు పావేహే ఈ బుద్ధి కూడా క్షణికం ఉన్నది ఏ విధంగా ఉన్నది అంటావు క్షణికమని అంటే బిజిలి అంటే వర్షాకాలంలో మేఘం నందు ఏదైతే మెరుపు కనపడుతుందో దాని వల్లే మరియు బాధల్ అంటే మేఘము ఇట్లా క్షణకాలం ఇట్లా కనపడి అట్లా మళ్ళీ వెళ్ళిపోతుంది మరియు నిమ్మేష్ కళ్ళ మూసి తెరచుట అనేటువంటి నిమ్మేష క్రియ ఉన్నదో అది ఎంతసేపు క్షణకాలం అట్లా మూస్తావు అదే విధంగా క్షణ క్షణమే నాశకు పాతే హై క్షణ క్షణములో ఈ బుద్ధి ఉత్పత్తి అవుతుంది నాశనం అవుతుంది ఉత్పత్తి అవుతుంది నాశనం అవుతుంది అంటే ఉత్పత్తి అయితే నాశనం అవుతుంది అంటే ఎట్ల బ్రాంచ్ లో పడకండి ఏ బుద్ధి నాశనం అయిందో అదే బుద్ధి మళ్ళీ ఉత్పన్నం కాదు దాని సజాతీయం ఉత్పన్నమవుతుంది వేరే ఉత్పన్నమవుతుంది ఏ విధంగా దీపశిఖ వల్లే మొదట మనం ముట్టించినప్పటి దీపశిఖ నష్టమై దానికి సజాతీయమైనటువంటి దానికి సదృశ్యమైనటువంటి రెండవ దీపశిఖను ఉత్పన్నం చేసి అది నష్టమైపోయింది అదే ప్రకారంగా నష్టమవుతూ అవుతూ మూడవ దాన్ని ఉత్పన్నం చేసి వెళ్తూ ఉంది ఈ విధంగా నదీ ప్రవాహం వలే దీప దీపశిఖ వలే ప్రవాహ రూపంలో ఈ బుద్ధి కొనసాగుతూ ఉంటుంది ఇదే క్షణిక విజ్ఞానము అంటారు అయితే క్షణికే అవరు అప్నా అవరు అవరు కా ప్రకాశకు జ్ఞాన రూపు అని అయితే స్వప్రకాశే మరియు ఈ బుద్ధి స్వయంగా తనకు తాను మరి ఇతరమును కూడా ప్రకాశిస్తుంది అందువల్ల స్వయం ప్రకాశం అని కూడా యోగాచారి చెప్తారు ఇప్పుడు ఆ విజ్ఞానవాదాన్ని సవిస్తరంగా చెప్తూ ఉన్నాడు పండిత్ పీతాంబర్జీ పహలే విజ్ఞానికే తుల్యం ఔర విజ్ఞానికే ఉత్పత్తికే భయే ప్రథమ విజ్ఞానక నా మొదటి విజ్ఞానం మొదటి బుద్ధి దానికి తుల్యం దానికి సదృశ్యమైనటువంటి దానికి సమానమైనటువంటి రెండవ బుద్ధిని ఉత్పన్నం చేస్తూ మొదటి బుద్ధి నష్టమైపోతుంది అవి తీసరే విజ్ఞానికి ఉత్పత్తి పోయే దూసరే విజ్ఞానిక నాశే ఇక మూడో విజ్ఞానం ఉత్పన్నమైతే రెండో విజ్ఞానం నష్టమైపోతుంది నాలుగో దాని ఉత్పన్నం చేసి మూడవ దాని నష్టమైతది ఇట్లా ఉత్తర విజ్ఞానమును పూర్వ విజ్ఞానము ఉత్పన్నం చేసి నష్టమైపోతుంది ఈ విధంగా ప్రవాహ రూపంలో విజ్ఞానం యొక్క సంతానం ప్రవాహం కొనసాగుతూ ఉంటుంది ఇసు రీతి తీసే దీప జ్యోతి అవురు విజ్ఞానికి ధార బని రహియా దీపశిఖ వల్లే నదీ ప్రవాహం వల్లే ఈ విజ్ఞానం యొక్క ప్రవాహము సంతానము లేదా ధార కొనసాగుతూ ఉంటుంది అయితే ఈ ధార కూడా రెండు ప్రకారాలుగా ఉంటుంది అని చెప్తున్నాడు ఆలయ విజ్ఞాన ధార ప్రవృత్తి విజ్ఞాన ధారాకే భేదిస్తే విజ్ఞానికి ధార దోబాంతికి హాయ్ ఆలయ విజ్ఞాన ధార మరియు ప్రవృత్తి విజ్ఞాన ధార అని ఈ విజ్ఞానం యొక్క సంతానం విజ్ఞానం యొక్క ప్రవాహము విజ్ఞానం ధార రెండు ప్రకారాలుగా ఉంటుంది అందులో ఆలయ విజ్ఞానం అంటే దేనికంటారు ప్రవృత్తి విజ్ఞానం అంటే దేనికంటారు అహం అహం ఇసు ఆకారు వాలి ఆలయ విజ్ఞాన ధారా హే సో బుద్ధి రూప హే అయితే నేను నేను నేను నేను నేను నేను అని విధంగా ఈ నేను అనేటువంటి అహం యొక్క ప్రవాహం నడుస్తుంది దీనికే ఆలయ విజ్ఞాన రూప ధార అంటారు అంటే నేను కర్తను నేను భక్తను నేను సుఖిని నేను దుఃఖిని అని ఈ విధంగా నేను నేను నేను నేను అని ఏదైతే ప్రవాహం కొనసాగుతుందో ఇదే ఆలయ విజ్ఞానము అంటారు ఆలయ విజ్ఞాన ధార అంటారు ఇదే బుద్ధి అసలు బుద్ధికి ఆత్మ అని అన్నాడు కదా అసలైన బుద్ధి ఇది ఆలయ విజ్ఞానము అని చెప్పబడినటువంటి బుద్ధియే ఆత్మ అని చెప్తాడు సో బుద్ధి రూప హట్ హే ఏ దేహ హే ఇసు ఇదమాకార వాళ్ళి ప్రవృతి విజ్ఞాన ధార హో మన అదిక్ బాహ్య పదార్థ రూపహే ఇక ఇది ఘటము ఇది పటము ఇది పాషానము అని అంటూ ఉంటాం మనం ఇక్కడ ఇది ఇది ఇది అనేటువంటి ఇదం తాకు ఏది విషయం అవుతుందో ఈ ఇదమాకార వృత్తి ఏదైతే ఉన్నదో అది మనస్సు అది ప్రవృత్తి విజ్ఞాన ధార అని పడుతుంది ఆలయ విజ్ఞాన ధార ఓవే పీచే ప్రవృత్తి విజ్ఞాన ధారా ఓవెహే మొదలు అహం వృత్తి రూప ఆలయ విజ్ఞాన ధార ఉంటుంది ఆ తర్వాత ఇదమ్మకార వృత్తి రూప మనస్సు ఏదైతే ఉందో ప్రవృత్తి విజ్ఞాన ధార ఉంటుంది ప్రథం ఆలయ విజ్ఞాన ధార ఓవే పీచే ప్రవృత్తి విజ్ఞాన ధార ఓవే అయితే ఆలయ విజ్ఞాన ధార రూపు బుద్ధికి ప్రవృత్తి విజ్ఞాన ధార కార్య అందువల్ల ఆలయ విజ్ఞాన ధార కారణమున్నది ప్రవృత్తి విజ్ఞాన ధార ఇది కార్యం ఈ విధంగా కార్యకారణ భావం సిద్ధమవుతుంది సో ఆలయ విజ్ఞాన ధార రూపు బుద్ధి హి ఆత్మహే అయితే ఈ ప్రవృతి విజ్ఞాన ధార ఆలయ విజ్ఞాన ధార అని విజ్ఞానం రెండు ప్రకారం చెప్పాడు కదా అందులో ఆలయ విజ్ఞాన ధార అహం అహం అంటూ అదే ఆత్మహే తామే ప్రవృతి విజ్ఞాన ధార మన ఆధికె బాదుకు చింతన కరికే ఏక రస్ క్షణిక విజ్ఞాన ధారాకి స్థితి మోక్ష హై ఇక ఈ ప్రవృతి విజ్ఞాన ధార రూప మనాదులు ఏవైతే ఉన్నాయో మనస్సు ఇంద్రియాలు మొదలైనటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ చింతన చేసి బాధ్ చేసి ఏకరసమైనటువంటి ఈ ఆలయ విజ్ఞాన రూప ధార బుద్ధి ఉన్నదో దాన్ని తెలుసుకుంటే అదే ఆత్మ అదే మోక్షం అంటాడు అని ఈ విధంగా విజ్ఞానవాది చెప్తాడు ఈ విజ్ఞానవాది యొక్క మతము అసంగతం అని అంటూ ఇప్పుడు శూన్యవాది ఖండన చేస్తాడు విజ్ఞానవాది యొక్క మత అసంగత ఈ విజ్ఞానవాది యొక్క మతము అసంగతమున్నది వ్యక్తి యుక్తంగా లేదు మరి సప్రమాణముగా కూడా లేదు అసంగతం ఉన్నది ఇప్పుడు ఖండిన చేస్తూ ఉన్నాడు ఎందుకనంటే రూపాది జ్ఞాన రూపు కార్యకే కరణ్ చక్షువాదికి ఇంద్రియానికి న్యాయ నిశ్చయ రూపు కార్యకి కరణ్ అనగా సాధన్ హోనైతే బుద్ధి ఆత్మ బనె నహి బుద్ధి ఆత్మ కాదు ఎందుకు అంటే బుద్ధి కరణ రూపం ఉన్నది సాధన రూపం ఉన్నది ఏది కరణం ఉంటుందో ఏది సాధనం ఉంటుందో అది కర్త అవ్వటానికి వీల్లేదు ఏ విధంగా అంటే మనము రూపాదులను తెలుసుకుంటాము అయం ఘటహ అయం పట నీలో ఘటహ రక్త పట అని ఈ విధంగా రూపాదులను తెలుసుకుంటున్నప్పుడు ఆ రూపాదుల యొక్క జ్ఞానము ప్రమ అనబడుతుంది ప్రమ అంటే యథార్థ జ్ఞానానికి ప్రమ ఈ ప్రమా జ్ఞానానికి సాధనమేదో అది ప్రమాణము అయం ఘటహ అనేటువంటి జ్ఞానం కలిగింది దానికి సాధనం ప్రమాణం ఏమైంది అంటే చక్షురింద్రియం నేత్రం ఇది కరణం అనబడుతుంది మనబడుతుంది అట్లే సకల వ్యవహారాలు చేయుటకు బుద్ధి కరణం ఉన్నది సాధనం ఉన్నది మరి సాధనం ఏదైతే ఉంటుందో అది ఆత్మ ఎట్లైతే ఇప్పుడు రూపాది జ్ఞానం ఉన్నందు చక్షురింద్రియం కరణం సాధనం అదే ఆత్మ అంటారా చెప్పండి కాదు కదా ఎందుకు కరణం అది ఒక పనిముట్టు ఒక సాధనం అదే ఆత్మ అదే కర్త కాదు అదే విధంగా బుద్ధి కూడా ఒక సాధనం అంతే ఆత్మ దానికి వేరుగానే ఉంది నా బుద్ధి మందంగా ఉన్నది నా బుద్ధి తీవ్రంగా ఉన్నది అని అంటారా లేదా అంటే ఇప్పుడు ఏమైంది బుద్ధి తనకు దృశ్యమైందా లేదా తెలియబడిందా లేదా మరి తన చేత తెలియబడింది తనకంటే వేరుగానే ఉంటుందా అదే తాను అవుతాడా కాడుగదా అది కేవలం సాధనం ఉన్నది అందువల్ల బుద్ధి ఆత్మ అవుటకు యోగ్యం కాదు కింటూ సర్వ పదార్థానికి నిశ్చయకరణ వాళ్ళ బుద్ధికు జో జాంతా హో ఆత్మ హరి ఆత్మ ఎవరయ్యా అంటే సకల పదార్థాల యొక్క నిశ్చయమును చేసేటువంటి ఇది ఘటమున్నది ఇది పటమున్నది ఇది పాషాణం ఇది ఫలానా ఇది ఫలానా అని నిశ్చయం చేసేటువంటి ఏ బుద్ధి ఉన్నదో ఆ బుద్ధిని కూడా తెలుసుకునేది బుద్ధికి కూడా సాక్షి అయ్యి దానికంటే భిన్నంగా ప్రకాశకం ఉందో అది ఆత్మ అనుభవం ఉందా లేదా నా బుద్ధి పనిచేస్తుందా లేదా నా బుద్ధి మందంబందంగా ఉంది నా బుద్ధి తీక్షణం ఉన్నది అని నాది అంటే మమత్వానికి విషయం అయితుంది బుద్ధి మరి దాన్ని తెలుసుకునేవాడేవాడు బుద్ధి కంటే వేరుగానే ఉన్నాడా లేదా ఇది అనుభవం ఆ బుద్ధికి కూడా ప్రకాశకం ఉందో అది ఆత్మ సో ఆత్మ ప్రకాశ స్వరూపుకరి సర్వదా ప్రకాష్ ఆ ఆత్మ స్వయంగా ప్రకాశ రూపమై మరియు సర్వదా సర్వమును ప్రకాశిస్తుంది తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి స్వయంగా తాను ప్రకాశిస్తూ మరి సర్వం ను ప్రకాశిస్తూ ఉంది దాని యొక్క వెలుగులోనే సర్వం ప్రకాశింపబడుతుంది తెలియబడుతుంది ఆత్మ యొక్క వెలుగులోనే సర్వం తెలియబడుతుంది అందువల్ల ఆత్మ స్వయం ప్రకాశం యాతే అందువల్ల భాష్య అంటే రూపు ఆరు భాషకు అంటే సూర్యాది ప్రకాశకే భేదికే న్యాయ భాష్య బుద్ధితే అన్ని భాషకు ఆత్మహే ఇక్కడ భాష్యమేది బుద్ధి దానికి భాషకము అంటే ప్రకాశకుడు ఎవరు ఆత్మ మరి ఇక్కడ భేదముందా లేదా భాష్య భాషక భవ భేదము ఇక్కడ విధంగా సూర్యుడు భాషకుడు ఉన్నాడు ప్రపంచము రూపాదులు ఇవి ఉన్నాయి సూర్యుని యొక్క ప్రకాశంలో ఈ సూర్యుని యొక్క ప్రకాశంలో ఈ ఘటపటాది ప్రపంచం కూడా భాష్యము అనబడుతుంది దీనికి భాసకము ప్రకాశకుడు ఎవరు అని అంటే సూర్యుడు సూర్యునికి గటపటాలి పదార్థాలకు భాష్య భాషక భేదం ఉందా లేదా ఉంది అట్లే నా బుద్ధి అని ఎప్పుడైతే చెప్తున్నాడో అప్పుడు ఆ బుద్ధికంటే విలక్షణంగా బుద్ధికి ప్రకాశకుడై బుద్ధికి భాషకుడై స్వయం ప్రకాశకుడై ఉన్నటువంటి ఆత్మ వేరుగానే ఉంది బుద్ధి ఆత్మ చేత ఆత్మకు బుద్ధి ప్రకాశ్యం ఉన్నది అందువల్ల ఆత్మకు బుద్ధికి భాష్య భాషక భేదం ఉన్నది మరి ఎప్పుడైతే భేదం ఉన్నదో ఆ బుద్ధియే ఆత్మ అని ఆత్మతో అభేదంగా ఏ విధంగా చెప్పగలవు చెప్పు చెప్పడానికి వీల్లేదు బుద్ధి దృశ్యం ఉన్నది జడం ఉన్నది ఆత్మ కంటే భిన్నం ఉన్నది ఆ బుద్ధికి సాక్షి ప్రకాశకుడు ఆత్మ వేరుగానే ఉంది అని తప్పకుండా స్వీకరించదగిందే అపలాపం చేయడానికి రాదు అనుభవం ఉన్నది జైసే दीपादिक दीपाधिक प्रकाश के आकार को प्राप्त हुआ, है, तो भी वस्तुते भिन्न स्वभाव वाला ही है। स्वामी जी बुद्धि कंटे कटे आत्मागा उ आधा अभवा ले बुद्धि आत्माधार व्यवहार अटे भिन्न ఒక ఆత్మ అంటూ ఉన్నట్లుగా మాకు అనుభవానికి రావడం లేదు అంటే తాదాత్మ అధ్యాస అయింది బాబా అంటారు బుద్ధి చేత ఆత్మలి తాదాత్మ అధ్యాస వివేకం చేయనందు భేదము గోచరించడం లేదు కానీ వివేకం చేస్తే భేదము తప్పకుండా తెలియబడుతుంది బుద్ధి అంటే ఆత్మ కాదు నేను బుద్ధికి వేరుగానే సాక్షిగా ఉన్నాను అని తెలియబడుతుంది విచారం చేయలేదు కాబట్టి తాదాత్మ్యస చేత అభేద ప్రతీతి అవుతుంది ఏ విధంగా దీపం యొక్క ప్రకాశము ఎదురుగా ఉన్నటువంటి సకల పదార్థాల ఆకారాన్ని పొందుతుంది ఘటము పాసానము దీపం చుట్టూ ఏ పదార్థాలు ఉంటే ఆ పదార్థాల ఆకారాన్ని పొందుతుంది దీప ప్రకాశం ఇప్పుడు ఆ దీప ప్రకాశము పదార్థాలు ఏకీభావాన్ని పొందినాయి తాదాత్మ్యభేదమైనాయి కాని వస్తుత ప్రకాశం వేరు పదార్థాలు వేరు ఒకవేళ పదార్థాలే ప్రకాశము ప్రకాశమే పదార్థాలు అని అంటే ఆ పదార్థాలన్నింటిని కూడా బయట పెట్టండి ప్రకాశం లేకుండా ప్రకాశం ఉంటుంది కదా మరిప్పుడు సిద్ధమైందా లేదా పదార్థాల వేరుగానే ప్రకాశం ఉంది అని సిద్ధమైందా లేదా వేరుగానే ఉంది వస్తుత ప్రకాశం వేరు పదార్థాలు వేరు కానీ పదార్థాలు ప్రకాశముకు ఎదురుగా ఉన్నప్పుడు దీపముకు ఎదురుగా ఉన్నప్పుడు ఆ ప్రకాశము పదార్థాల ఆకారాన్ని పొంది పదార్థాల చేత ఏకీభావాన్ని పొందింది సూర్యుడు సకల పదార్థాల ఆకారాన్ని పొందుతున్నాడు దీప ఎదురుగా ఉన్న పదార్థాల ఆకారాన్ని పొందుతుంది ఆ పదార్థాలతో అభేదమైంది అంత మాత్రం చేత సూర్యప్రకాశము పదార్థాల కంటే భిన్నంగా లేదు అని చెప్పడానికి రాదు భిన్నంగానే ఉంది పదార్థాలు ఉన్న లేకున్నా ప్రకాశం ఉంటుంది కానీ ప్రకాశం లేకపోతే పదార్థాలకు అస్తిత్వం లేదు ఉనికి లేదు అందువల్ల ఈ చైతన్య రూప సాక్షి ఏదైతే బుద్ధికి ప్రకాశకం అయితే అవివేకం వల్ల బుద్ధితో తాదాత్మ ప్రతిపత్తి అయింది అభేదభ్రాంతి అయింది వివేకం చేస్తే ఆత్మ వేరు ప్రకాశమైనటువంటి బుద్ధి వేరు అని తెలియబడుతుంది వస్తుత దీప పదార్థాల కంటే వేరుగానే ఉంది తైసే అదే విధంగా జ్ఞాన స్వరూప ఆత్మ బుద్ధివృత్తినికే సాతి ఏక ఆకారతకు ప్రాప్తి హిశ్రభావు అంటే మిలితీ భాషమాన హై తోబి వస్తుతే బుద్ధి వృత్తి అనితే భిన్న నిత్య శుద్ధి హి హై అదే విధంగా జ్ఞాన ఆత్మ బుద్ధివృత్తుల చేత ఏకాకారమును పొందినందువల్ల మిశ్రభావం ను పొందినందువల్ల మనకు బుద్ధికి ఆత్మకు భేదము ప్రతీతి కావడం లేదు కాని వస్తుత బుద్ధివృత్తుల కంటే ఆత్మ శుద్ధము ప్రకాశకము వేరుగానే ఉంది జైసే ఏకి హి బ్రాహ్మణ్ పాఠక్ క్రియాకరి పాఠక్ పాచన అంటే రసోయ రూపు క్రియాకరి పాచకయ ఏ విధంగా ఒక దేవదత్తుడు బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకోండి అతడు విద్యార్థులకు పాఠాలు చెప్తాడు అప్పుడు అతనికి ఏమంటారు పాఠకుడు అంటారు ఉపాధ్యాయుడు అంటారు అతడే వంట ఇంట్లో వంట చేస్తున్నాడు అనుకో అప్పుడు అతనికి ఏమంటారు పాకరూప క్రియా చేస్తున్నాడు కాబట్టి పాచకుడు అంటారు అతడే రోగులకు చికిత్స చేస్తున్నాడు అనుకోండి అప్పుడేమంటారు అతనికి వైద్యుడు అంటారు చూడు వ్యక్తి ఒకడే కాని ఆయా క్రియాభేదం చేత నామేదము చొప్పుట జరుగుతున్నది అదే విధంగా అపంచీకృత భూతానికే మిలిత సత్వగుణికే అంశానిక కార్యజో అంతఃకరణ సో నిశ్చయ రూపు క్రియాకరి బుద్ధి కయే ఈ బుద్ధి అన్నా మనస్సు అన్నా చిత్తం అన్నా అహంకారమన్నా ఒకే పదార్థానికి నామభేదాలు ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా ఒకే వ్యక్తికి పాచ కూడాని వైద్యుడని ఏ విధంగా అయితే అట్లే ఒకే బుద్ధి అపంచీకృత భూతాల యొక్క సమష్టి సత్వగుణ కార్యముంది మహాభూత వివేకంలో మనం చెప్పుకుంటూ వచ్చాం కదా ఒకటే అంతఃకరణము కానీ క్రియాభేదం చేత సంకల్ప వికల్పాలు చేస్తే మనస్సు అనబడుతుంది చేస్తే బుద్ధి అహం అహమని అహంకరిస్తే అహంకారం అనబడుతుంది చింతన చేస్తే చిత్తం మన పడుతుంది క్రియాభేదం చేత నానా రకాలుగా వ్యవహరింపబడుతుంది కానీ ఒకటే అంతఃకరణం ఉన్నది అవరు సంకల్ప వికల్ప రూపు క్రియాకరి మనకయ్య యాతే అహంకారవాలి అహంతర్వృత్తి బుద్ధి అవరు విధం ఆకారవాలి బాహ్య వృత్తి మనక అంతఃకరణతే భేద సిద్ధ పూర్వం మనం చెప్పుకుంటూ ఇదమాకార వృత్తి మనసో అహమాకార వృత్తి విజ్ఞానం బుద్ధి వీటిలో కార్యకారణ భేదం ఉంది అని అట్లే ఇదమాకార వృత్తి పొందినటువంటి సంకల్ప ఏ మనస్సు ఉందో అది మరి వృత్తి రూప బుద్ధి ఉందో ఇవి ఏవి కూడా పరస్పరం భిన్నములు కావు ఒక్కటే అంతఃకరణం అనబడుతుంది క్రియా భేదం చేత వేరువేరుగా వ్యవహరింపబడతాయి అందుకని అంతఃకరణం కంటే భిన్నంగా సిద్ధించడం లేదు ఐసే భౌతికరి దేహ ఇంద్రియ మనికి న్యాయ బుద్ధి అనాత్మహే ఎప్పుడైతే ఈ బుద్ధి అంతఃకరణం కంటే భిన్నము కాదు ఆ అంతఃకరణము అపంచీకృత భూతాల యొక్క సత్వగుణ కార్యము అయినందువలన అంతఃకరణము భౌతికమున్నది అంటే భూతాల యొక్క కార్యం ఉన్నది మరి భూతాల యొక్క కార్యం ఏదైతే ఉంటుందో అది జడముంటుంది ఎందుకు కారణమైనటువంటి భూతాలే జడములు అలాంటప్పుడు కార్యము చేతనం చెప్పండి అందుకని బుద్ధి భౌతికం భూతాల యొక్క కార్యం అందువల్ల జడమున్నది మరి జడమైంది ఆత్మ ఎలా అవుతుంది చెప్పండి అందుకని బుద్ధి ఆత్మ కాదు कठोपनिषद की तीसरी वल्ली विषय आत्मा को रथी रथ में बैठने वाला जान और शरीर को रथ ही जान और बुद्धि को सारथी जान और मन को प्रग्रह अंत अश्व की लगाम ही जान और इंद्रियन को हय अनगा अश्व कहते और तेन हय रूप इंद्रियन विषय विषय रूपाधिक गोचर अनगा मार्ग जान శరీర ఇంద్రియ మనకరి యుక్తు ఆత్మాకు భోక్త అంటే ఐసే మనిషి పండితి జ శ్రుతి రూపకు విషయ బుద్ధికి అనాత్మత సారథి రూపు కరి ఆత్మతే భిన్నత ప్రసిద్ధ హఠోపనిషత్తులో ఈ విధంగా చెప్పబడింది ఆత్మా నమ్రథ నమ్ విధి శరీరేవతో బుద్ధిం తుసారథిం విధి మనఃప్రగ్రహమేవ ఇంద్రియాహు విషయా ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తి ఈ శరీరము ఇంద్రియాలు ఆత్మ బుద్ధి వీటన్నిటి ఒక సముదాయం ఏదైతే ఉందో ఒక రూపకము చేసి చెప్పింది రూపక అంటారు అలంకార శాస్త్రంలో ఏమిటా రూపకం అనంటే ఒక రథమును తెలుసుకోండి ఆ రథం అనేది శరీరం అనుకోండి శరీరం రథమే వచ్చు శరీరం అనేది ఒక రథం మన శరీరం ఉన్నది కదా ఇది ఒక రథం అనుకోండి రథం అన్నప్పుడు రచికుడు రథంలో ప్రయాణం చేసేవాడు ఒకడు ఉంటాడు కదా మరి ఆ రచికుడు ఎవరు ఇక్కడ ఈ సంఘాతంలో అంటే ఆత్మ జీవాత్మ ఇక ఈ రథమును నడిపేటువంటి సారథి ఎవరు అంటే బుద్ధి మరి ఆ రథమును లాగేటువంటి అశ్వస్థానీయంలో ఎవరు ఇక్కడ ఈ సంఘాతంలో అంటే ఇంద్రియాలు ఆ ఇంద్రియాలు వెళ్లడానికి దారులేవి అంటే శబ్ద స్పర్శ రూప రస గంధ పంచ విషయాలే ఆ ఇంద్రియాలు గుర్రాలు ఈ శరీరం రథాన్ని లాక్కెళ్లడానికి దారులు మార్గములు ఇక హయములకు అంటే అశ్వములకు ఏదైతే కళ్యము అనేది ఉంటుంది కదా ప్లగం పగ్గము అంటారు బాగ్డోర్ అంటారు ఆ పగ్గము యొక్క స్థానంలో ఎవరు అనంటే మనస్సు అంటారు మన ప్రగ్రహం ఏవచ్చా ఇక ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తే త్యాహుర మనిషిన ఈ రచికుడైనటువంటి ఆత్మ ఇంద్రియాలు మనస్సు వీటన్నిటితో కూడుకొని భోక్త అనబడతాడు కేవల మనస్సు భోక్త కాదు కేవల ఆత్మ భోక్త కాదు విశిష్టాత్మ భోక్త అని పడుతుంది శుద్ధాత్మలో కర్తృత్వం లేదు భోక్తృత్వం లేదు ఈ విశిష్టాత్మ అంటే మనస్సు ఇంద్రియాలతో కూడినటువంటి ఆత్మ ఇంద్రియ మనోయుక్తం భోక్త ఇది మనీషిణ ఆహు ఇంద్రియ మనోయుక్తమైనటువంటి ఆత్మ భోక్త అని మనీష్యులు అంటే పండితులు అంటున్నారు మనహ అంతఃకరణం తాం ఈషిణ ఇది మనిషిణ ఈ మనస్సు లేదా అంతఃకరణము దీని ఎవరైతే శాసిస్తారో ఎవరైతే అదుపులో పెట్టుకుంటారో మనస్సును ఇంద్రియాలను తన అదుపులో పెట్టుకున్నటువంటి వాడు మనిషి చూసారా మనిషి అంటే ఇంద్రియాలను మనస్సును తన అదుపులో పెట్టుకొని అవి చెప్పినట్టు తాను వినకుండా తాను చెప్పినట్టు ఆ మనస్సు ఇంద్రియాలు వినాలి ఆ విధంగా వ్యవహరించేవాడు మనిషి అనబడతాడు ఎవడైతే ఇంద్రియాలకు లోబడి విషయాలకు లోబడి విషయలోలుడవుతాడో బహిర్ముఖుడవుతాడో వాడు మనిషి కాదు పశువు అంటే ఎవడు ఇంద్రియాలను మనసును అదుపులో పెట్టుకుంటాడో వాడే మనిషి ఇతరులు ఎవరు కూడా మనుష్య ఆకారంలో ఉన్నటువంటి పశువులు మాత్రమే మనుష్య రూపేణ మృగాశ్చరంతి మనుష్య రూపంలో ఈ మృగములు సంచరిస్తున్నాయి అంటాడు భర్తృహరి కాబట్టి పండితులైనటువంటి మనిషి మహాత్ములు చెప్తున్నారు ఈ ఆత్మ మనస్సు ఇంద్రియాల యొక్క సముదాయం విశిష్టంలోనే భోక్తృత్వం ఉంది కేవల ఆత్మ భోక్త కాదు కేవల మనస్సు భోక్త కాదు అంటే ఇక్కడ ఈ బుద్ధి ఇంద్రియాలు మనస్సు ఈ సంఘాతం శరీరము వీటన్నిటి కూడా ఆత్మ వేరుగానే ఉంది అది రచికుని స్థానంలో ఉంది బుద్ధి సారథి స్థానంలో ఉంది అని ఆత్మకు బుద్ధికి భేదం కూడా చూపెట్టిందా లేదా కఠోపనిషత్తు మరి ఎప్పుడైతే ఆత్మకు బుద్ధికి భేదం ఉంది కఠోపనిషత్తు ద్వారా సిద్ధమైందో మరి బుద్ధియే ఆత్మ ఎలా చెప్పగలం చెప్పు బుద్ధి ఆత్మ కావడానికి వీల్లేదు విజ్ఞానవాది జో ఆత్మకు క్షణిక రూపు అంగీకార కరే హై సోభి అసంగత హ అయితే ఈ విజ్ఞాన రూప బుద్ధి క్షణికము అని చెప్పినాడు గదా ఇది కూడా అసంగతమే ఆత్మ క్షణికమైతే ఇప్పుడు ఎంత ఆపత్తి వస్తుంది అయితే జో ఆత్మ అంటే జ్ఞాత క్షణుకు హోవేతో ఒకవేళ ఈ బుద్ధి రూప ఆత్మ క్షణికమైనట్లయితే పూర్వ ధన్ దేనే ఆధిక కారికే కర్త ఆత్మాకే నాసు హువే వర్షధిన్ పీచే ధన్ లేనే ఆధిక కారిక అసంభుహోవేగా ఒక దేవదత్తుడు అనేటువంటి వ్యక్తి ఒక విష్ణుదత్తుడు అనేటువంటి వానికి ఒక వెయ్యి రూపాయలు అప్పించాడు అయితే ఈ అప్పించినటువంటి దేవదత్తుడు క్షణకం కాబట్టి ఆత్మక్షణకం కాబట్టి నాశనం అయిపోతాడు మరి మళ్ళీ తిరిగి సంవత్సరం తర్వాత ఆ విష్ణుదత్తు దగ్గరికి ఈ దేవదత్తుడు పోయి మళ్ళీ నా డబ్బులు నాకు ఇవ్వని అడుగుతాడు ఇది సంభవం కాదు కదా క్షణకాలం ఉండి చనిపోయినోడు మరణించున్నాడు సంవత్సరం తర్వాత వచ్చి మళ్ళీ ఆ డబ్బులు ఎట్లా అడుగుతాడు నా డబ్బులు ఇవ్వని చెప్పండి ఒకవేళ క్షణికమే ఆత్మ అంటే వీడు ఎక్కడ ఉన్నాడు ఎన్ని ఎన్ని క్షణాలు పోయినాయి సంవత్సరం నాశనమైనటువంటి ఆత్మ ఇప్పుడు ఎట్లా వచ్చి మళ్ళీ డబ్బులు అడుగుతుంది చెప్పండి ఇది అసంభవం అవుతుంది కదా క్షణికమంటే అనుభవం విరోధం ఉన్నది వ్యవహారమే సిద్ధించదు వ్యూహం బాల్యే పితామహమహం అద్రాక్షం సేవాహం అద్య మమ పౌత్రం పశ్యామి అనేటువంటి ఈ ప్రతివిజ్ఞ ఏదైతే ఉందో ఇది సంభవించదు బాల్యకాలంలో ఏ నేనైతే మా తాతను చూసి ఉంటునో ఆ ఇప్పుడు నా మనుమన్ను చూస్తున్నాను అంటాడు ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ సంవత్సరాలు గడిచిపోయినాయి యాభై అరవై సంవత్సరాలు గడిచిపోయినాయి మరి ఆ యాభై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వాడే ఆ నేనే ఈ నేను అంటున్నాడా లేదా ఒకవేళ క్షణికమైతే మరి ఆ నేనే ఈ నేను అని ఎట్లా అంటాడు చెప్పు వ్యవహారంకి విరుద్ధమైతే క్షణికమని అందుకని సంవత్సరం క్రితము అప్పిచ్చినటువంటి సంవత్సరం తర్వాత మళ్ళా అప్పు వసూలు చేయడానికి సంభవం లేదు క్షణికం అని చెప్పినట్లయితే ప్రథమ క్షణిసోజన కరణే హారేకు ద్వితీయ క్షణి విషయ్ అప్ నాశకరి భోజనకే అనంతర మై భోజన కరణే బయట ఐసి ప్రత్యభి సో నెయ్యియే ఇంకొక యుక్తి చూపెడుతున్నాడు ప్రతి వారు కూడా భోజనం చేస్తుంటారు కదా భోజనం చేయడానికి ప్రథమ క్షణంలో కూర్చున్నటువంటి తాను భోజనం చేసిన తర్వాత ఏమంటాడు ప్రథమ క్షణంలో భోజనం చేయడానికి ఏ నేనైతే కూర్చున్నానో ఆ నేనే ఇప్పుడు పరితృప్తుడనయ్యాను అంటాడు భోజనం చేసి పరితృప్తుడనయ్యాను మరి భోజనం ఒకటే క్షణంలో చేస్తాడా బాబా కూర్చున్నది మొదలు భోజనం సమాప్తం ఎన్ని క్షణాలు గడిచిపోవచ్చు కొన్ని నిమిషాలు గడిచిపోతాయి కదా మరి మొదటి క్షణంలో ఉన్నటువంటి ఆత్మ క్షీణకం అది అప్పుడే నాశనాన్ని పొందినట్లయితే ద్వితీయ తృతీయాది క్షణాల్లో ప్రథమ క్షణంలో ఉన్నటువంటి ఆత్మ లేనే లేవు అది నాశనమే అయిపోయింది మరి భోజనం సమాప్తమైన తర్వాత నేను తృప్తి పొందినాను అంటున్నాడే మరి మొదటి క్షణంలో కూర్చున్న ఇప్పుడు నేను తృప్తిని పొందినాను అంటున్నాడా ఆ కూర్చున్న వేరు తృప్తిని పొందినవాడు వేరు చెప్పండి అనుభవ విరోధం ఇటువంటి వ్యవహార విరోధము ఏర్పడుతుంది కాబట్టి క్షణికమని అయోగ్యము ఐసి ప్రత్యపజ్ఞ హోవే సో నెహ్ ఊవా నష్టభయ మనుషు ఉత్తర క్షణమే పశు హోవేగా అవరు భోజనం కరణకు గ్రహణకి అుగ్ధ అదికు ఉత్తర క్షణమే విసు హోవేగా మొదటి క్షణంలో భోజనం చేయడానికి కూర్చున్నటువంటి వాడు రెండో క్షణంలో చచ్చిపోయాడు ఇక మరి ఉత్తర క్షణంలో భోజనం చేసినప్పుడు మొదటివాడైతే లేడు మొదటివాడు చచ్చివని కర్మానుసారంగా వాడు పశు పోయినాడు అనుకోండి మరి ఇప్పుడు రెండో క్షణంలో భుజించేవాడు ఎవడు ఇప్పుడు వేరే ఆత్మ వేరే ఆత్మ అన్నప్పుడు మరి మొదటి క్షణంలో ఏదైతే వాడు భోజనం ఆరగించడానికి కూర్చుండెనో మొదటి క్షణంలో మొదటి ఆత్మ వాడు దాన్ని ఆరగించడానికి ఉపక్రమించుడు దాన్ని స్పర్శించాడు కాబట్టి రెండో వానికి అది విషమైతుంది ఎందుకంటే ఉచ్ఛిష్టమైనటువంటి భోజనము విషముగా పరిగణించబడుతుంది శాస్త్రము నిషేధించింది ఉత్ష్టం తామసం ప్రియమన్నాడు తామస భోజనం అనబడుతుంది విషముగా పరిగణించబడుతుంది మరి రెండవ వానికి అది విషయమైతుంది మొదటివాడు మొదటి క్షణంలోనే నాశనం వాడు వాని కర్మానుసారంగా పశువున లోపల వెళ్ళిపోయినాడు వాడు ఎక్కడ పోయినో రెండో వాడు వచ్చాడు వీనికి అది విషయం అవుతది ఇదంతా అష్టవ్యష్టం అయిపోతుంది వ్యవహారం అంతా కింద మీద అవకతవకలు ఏర్పడతాయి క్షణికమని ఒప్పుకున్నట్లయితే కావున ఆత్మ క్షణికము అని చెప్పడము అది కూడా బుద్ధి చెప్పడం అత్యంత అసంగతముజ్ఞానవాదికే ఒకవేళ క్షణిక విజ్ఞాన వాది ఈ విధంగా అనవచ్చు ఏమనంటే భ్రాంతిసే ప్రత్యజ్ఞ ఓవే హే అష్టభయ ఆత్మ ఆధికే సంస్కార కరి ద్వితీయ ఆత్మ ఆధిక ఉత్పత్తి ఓవే అయితే ఉక్త ప్రత్య పూర్వ సదృశ అన్య పదార్థకి ఉత్పత్తి సంభవే ఏ కథన్ బనయ్యే ఈ ప్రతివిజ్ఞ విరోధం ఏర్పడుతుంది దోషం ఏర్పడుతుంది అని చెప్పి ఈ దోషం నుంచి తప్పుకోవడానికి వాళ్ళు ఏదో ఒక యోజన చేయడానికి ప్రయత్నం చేశారు అనుకోండి ఏమిటి అంటే చూడయ్యా భ్రాంతి చేత ప్రతిజ్ఞ కలుగుతుంది పూర్వం పదార్థాల వలనే ఉత్తర పదార్థాలు కనపడము పూర్వం ఆత్మ వలనే ద్వితీయాలి క్షణాల్లో ఆ ఇనేను ఈ నేను అంటున్నాడు కదా మరి మొదటి క్షణంలో ఉన్నవాడే రెండో క్షణంలో ఉన్నట్టుగా ప్రతి విజ్ఞా కనపడుతుంది ఇది బ్రాంతి చేత కనపడుతుంది భ్రాంతి చేత ప్రతీతి అవుతుంది కాని మొదటివాడు కాదు వీడు ఆ మొదటి వాణి సదృశము మొదటి వాణి వలె కనపడుతున్నాడు కాని మొదటివాడు కాడు వీడు రెండో వాడే ఈ పదార్థాలు యొక్క సంస్కారం కూడా ఆ మొదటి పదార్థాల సంస్కారం వలన రెండో పదార్థాల యొక్క ఉత్పత్తి అవుతుంది ద్వితీయ తృతీయ పదార్థాల యొక్క ఉత్పత్తి అవుతుంది అందుకని సదృశ్య అన్ని పదార్థాల యొక్క ఉత్పత్తి సంభవం ఉన్నది భ్రాంతి అని ఈ విధంగా విజ్ఞానవాది చెప్పినట్లయితే ఏ కథన్ బె ఈ విధంగా చెప్పుట సంభవించదు అయితే ఎందుకనంటే విజ్ఞానవాదికే మతమే క్షణిక ఆత్మకు ఉత్తర క్షణ విషయ్ వినాశి హోనేకరి విజ్ఞాన వాడి యొక్క మతంలో మొదటి క్షణంలో ఉన్నటువంటి ఆత్మ ద్వితీయ క్షణంలో నాశనం అయిపోతుందని చెప్పింది ఉన్నది కదా రెండో క్షణంలో లేనేలేడు అయితే భ్రాంతిని దర్శించడానికి వాడు లేనే లేడు ఇది భ్రాంతి అని తెలుసుకోవడానికి గాని భ్రాంతిలో పడడానికి గాని వాడు ఇప్పుడు లేనేలేడు ఆ భ్రాంతి దర్శనం ఏమనికైతే చెప్పు భ్రాంతికి ఒక అధిష్టానం అంటూ ఉండాలి కదా భ్రాంతి ద్రష్ట ఆరు అధిష్టానికే అభావతే ఇప్పుడు భ్రాంతి కలిగినప్పుడు భ్రాంతికి ద్రష్ట అనేవాడు మొదటి వాడు కాడు మరియు అధిష్టానం అంటూ లేదు వాడు లేనే లేడు ఇప్పుడు భ్రాంతికి ద్రష్ట ఇవ్వడు అధిష్టానం ఇవ్వడు అభావతే భ్రాంతి కసంభవే భ్రాంతి కలగడానికి అవకాశం లేదు ఎందుకంటే వాడు ఒకటే క్షణంలో ఎట్లా నష్టమైపోయాడు నష్టమైపోయిన తర్వాత భ్రాంతి కలిగే దగ్గర కూడా వాడు లేడు భ్రాంతికి ద్రష్ట ద్రష్ట ఎట్లా అవుతాడు అధిష్టానం అందుకని ఈ యుక్తులన్నీ కూడా అనుభవ విరోధం ఉన్నాయి ఇవన్నీ సరి అయినటువంటి యుక్తులు కావు కుతర్కం ఏదో తన మతాన్ని అభినవేశం చేత సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు కానీ అది యుక్తి ప్రమాణం ముంగట నిలబడదు అవరు విజ్ఞానకు నిర్విశేషరీ సంస్కారక అంగీకార అయుక్త అయితే విజ్ఞానం ఏదైతే ఉన్నదో అది నిర్విశేషం ఉన్నది దానిలో సంస్కారము అంగీకరించుట కుదరదు అది రెండో క్షేణంలో లేనే లేదు మరి సంస్కారం ఉత్పన్నమయ్యేది కాలాంతరం లోపల మళ్ళీ ఉద్భూతం అయ్యే భ్రాంతి కలిగే దగ్గర ఉన్నదా బాబా అది ప్రథమ క్షణంలోనే నష్టమైపోయింది అందువల్ల నిర్విశేషమైనటువంటి విజ్ఞానం నాకు సంస్కారం ను స్వీకరించుట అయుక్తము అవరు సమాధానికే లోభు కరి సంస్కారక అంగీకార కరేత్ విధంగా దోషం వస్తుంది కదా ఆ దోషాన్ని పరిహారం చేయడానికి సమాధానం చెప్పడానికి సంస్కారాన్ని స్వీకరించినా కానీ తోబీ అయినా కూడా సంస్కారక ఆశ్రయ కయ్యాచాయే సంస్కారానికి ఆశ్రయం అంటూ ఉండాలి కదా సంస్కారము ఉండాలి అంటే దానికి ఆశ్రయం ఉండాలి మరి ఆశ్రయమేవులు చెప్పండి సో ఆశ్రయ విజ్ఞాన రూప కయతో ఆశ్రయం విజ్ఞాన రూపం అని అది నిర్విశేష సిద్ధాంతిక భంగు హోవేగా విజ్ఞానవాదులు ఆ విజ్ఞానము నిర్విశేషం అంటారు సవిశేషమని సంస్కార సహిత విజ్ఞానం అని చెప్పవలసి వస్తుంది సంస్కారం చెప్పాలంటే దానికి ఆశ్రయం చెప్పాలి ఆశ్రయం బుద్ధి ఆ బుద్ధి ఏమైంది సంస్కార విశిష్టమైంది అప్పుడు అది నిర్విశేషమని చెప్పడానికి రాదు సంస్కారం విశేషణ యుక్తంగా బుద్ధిని చెప్తే అది విశిష్టం అయితే చెప్పడానికి రాదు వాళ్ళు ఏమో నిర్విశేషమని ఒప్పుకుంటారు మరి ఒకవేళ సంస్కార విశిష్టము సంస్కారానికి ఆశ్రయం విజ్ఞానం అన్నట్లయితే నిర్విశేషమైనటువంటి వారి సిద్ధాంతానికి హాని ఏర్పడుతుంది వారి సిద్ధాంతం భంగం అయిపోతుంది ఆరు విజ్ఞాన భిన్న పదార్థక అభావే సంస్కారము బుద్ధియే సగటము బుద్ధియే పాఠము బుద్ధియే అంత బుద్ధియే బుద్ధి కంటే వేరే పదార్థమే లేదు అని చెప్పినప్పుడు మరి సంస్కారం అనేది ఒకటి వేరుగా ఒప్పుకొని ఆ సంస్కారానికి బుద్ధిని ఆశ్రయంగా చెప్పినట్లయితే వారి యొక్క సిద్ధాంతానికి ఏర్పడుతుంది అపసిద్ధాంత ఆపత్తి ఏర్పడుతుంది బుద్ధిక అంటే వేరే పదార్థమే లేదన్నప్పుడు సంస్కారాన్ని స్వీకరించుట అయుక్తం కదా సర్వం బుద్ధి అన్నప్పుడు మళ్ళీ సంస్కారం ఒకటి అని పృతగ్గా స్వీకరించుట వారి మతానికి విరోధం అవుతుంది అయితే సంస్కారకు విజ్ఞాన రూప హోనేకరి ఆత్మాశ్రయ దోషికి ప్రాప్తి హోవేగి సంస్కారం విజ్ఞాన రూపము అని చెప్పినట్లయితే ఆత్మాశ్రయ దోషం తానే సంస్కారానికి ఆశ్రయము మరియు తానే సంస్కారము అంటే ఆత్మాశ్రయ దోషం వస్తుంది బుద్ధియే సంస్కారానికి ఆశ్రయము మరి సంస్కారం అంటేనే బుద్ధి ఎందుకంటే బుద్ధి కంటే వ్యతిరేకతంగా వాళ్ళు వేరే పదార్థాన్ని స్వీకరించారు మరి సంస్కారం బుద్ధి అని చెప్పినట్లయింది మరి సంస్కారానికి ఆశ్రయం కూడా చెప్తున్నారు వాళ్ళు ఆత్మాశ్రయ దోషం అంటారు స్వస్కంద ఆరోఢ ఆత్మాశ్రయ నా భుజాల మీద నేను కూర్చొని వచ్చిన అని చెప్పినట్ల తన భుజాల మీద తానే కూర్చొని వస్తాడప్ప సంభవం లేదు అట్లా తనకు తానే ఆశ్రయం ఎలా అవుతాడు కాలేడు ఆత్మాశ్రయ దోషం వస్తా ఇక ఆత్మకు క్షణకు హోనే కరీ పూర్వక్షణ విషయ విద్యమాన ఆత్మకే ఉత్తర క్షణం విషయ అభావతే మోక్ష నిమిత్తం వైరాగ్యాది సాధన కయ్యే తిసి విసే ప్రవృత్తి నిహి వేగి ఒకవేళ బుద్ధి ఆత్మ అది క్షణికమని చెప్పినట్లయితే పూర్వక్షణంలో ఉన్నటువంటి ఆత్మ రెండో క్షణంలో లేదు కదా అప్పుడు మోక్షం కోసము వైరాగ్యాది మోక్ష సాధనాన్ని అవలంబించి సాధనాలు చేసి గురు శాస్త్రాన్ని ఆశ్రయించి శ్రవణము మననము నిధిధ్యాసనం చేసి చేయగా చేయగా చేయగా చేయగా కొన్ని సంవత్సరాలకు దేహాంతంలోనూ లేదా మరు ఇతనికి మోక్షం కలగవచ్చు మరి అక్కడ అప్పటి దగ్గర మోక్షం కలిగే దగ్గర వాడు మొదటి ఉన్నాడు ఆ బాబా వాడు మొదటి క్షణంలోనే మరి ఇప్పుడు మోక్షం ఇవనికి వానికి మోక్షం కలుగుతుందా అని మోక్ష ప్రసంగం ఏర్పడుతుంది అందుకని మోక్షం కోసం ఎవడు ప్రవృత్తుడే కాడు ఎందుకంటే మోక్షం కలిగే దగ్గర వీడు ఉంటే కదా ఈ క్షణంలోనే వీడు నాశనం కాబట్టి కోసం ఎవడు ప్రవృత్తుడు అవుతాడు చెప్పండి కింద పాపాచరణ విషయ ప్రవృత్తి హోయితే తినుకు నరక ప్రాప్తి ఇవ్వేగి ఇక మోక్షం ఎవరి కలుగుతుంది ఆ మోక్షం కోసం ప్రయత్నం వ్యర్థము అని చెప్పి ఎవడు కూడా మోక్షం కోసం ప్రవృత్తుడు కాడు ఇక ఇవానికి ఏది తినబుద్ధి అయితే అది తింటాడు ఏది తాగ బుద్ధి అయితే అది తాగుతాడు ఆ భక్ష భక్షణము ఆ పియ్య పానము మరి ఏది చేయబుద్ధి అయితే చేస్తాడు పాపాచరణ ఎందు కూడా ప్రవృత్తుడయ్యేందుకు అవకాశం ఉంది ఎందుకు ఇక మోక్షం కలిగేది ఆశనే లేదు కదా ఇక ఇవనికి మోక్షం కావో పివో మజా ఊడావో ఆఖరి ఫిరిసే మారు బస్ తిను తాగు సాగు అని ఈ విధంగా పాపాచరణ ఎందు ప్రవృత్తి కలిగేందుకు అవకాశం ఉంది దాని చేత ఆవినికి నరకమే ప్రాప్తం అవుతుంది మోక్షం అయితే సిద్ధించదు అజ్ఞాన ధారాకి స్థితి రూపు మోక్ష విష విశ్రాంతి అవరు అప్పు సద్భావకే అభావుతే పోయి కుశలకి ఇచ్చాబి నెహి హోేగి అయితే ప్రవృతి విజ్ఞానాన్ని వదిలిపెట్టి ఇది క్షణికం ఉన్నది ఇది భ్రాంతి సిద్ధం ఉన్నది ఆలయ విజ్ఞానం అది స్థాయి ఉన్నది ఆ ఆలయ విజ్ఞానం అందే స్థిరపడినట్లయితే దానికే మోక్షం అంటారు అని వాళ్ళు ఏదైతే మోక్షం గురించి చెప్తారో వాళ్ళు విచారం చేసి ఆ ఆలయ విజ్ఞాన రూపంలో స్థిరపడే దగ్గర ఎన్ని క్షణాలు పడుతుంది ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంత దగ్గర వాడు ఉంటే కదా మనకు మోక్షం కలిగేది మొదటి క్షణంలోనే వాడు నాశనం అయిపోయాయి ఇప్పుడు మోక్షం కోసం ఏ బుద్ధిమంతుడు ప్రవృత్తుడు చెప్పండి ఆ మోక్షం గురించినటువంటి ఇచ్చా ఏ బుద్ధిమంతునికి కలగనే కలగదు ఎందుకంటే వాడు అదే క్షణంలో నాశనం అయిపోతా అంటే ఇంకా రెండో క్షణం దగ్గర ఉండనే ఉండడా అంటే మోక్షం కోసం ప్రవృత్తుడయ్యే వాడేవాడు మోక్షాన్ని ఇచ్చగించే వాడేవాడు అందువల్ల క్షణికమైన ఒప్పుట అత్యంత అనుభవ విరోధం ఉన్నది ఇక మేరీ బుద్ధి మందుహే వా తీవ్రహే ఐసే మమతాకే విషయ బుద్ధికి మమతా అధిక జాన్యహార ఆత్మా భిన్న సిద్ధే సోడు నా బుద్ధి మంద మందంగా పనిచేస్తుంది గురువు ఎదుట విద్యార్థి అధ్యయనం చేస్తున్నాడు గురువు గారు ఒకసారి చెప్పాడు చెప్పిన తర్వాత వెంటనే అతనికి గ్రహణం కాలే దాన్ని గ్రహించలేదు ఆకరణం చేసుకోలేదు అప్పుడు గురువు గారు బాబు నేను చెప్పిన దాన్ని మళ్ళీ ఒకసారి పరామర్శించి చెప్పరా నాయన అన్నాడు అనుకోండి అప్పుడు వాటి చెప్పలేకపోయాడు అనుకో ఎందుకు దాన్ని విరణం చేసుకోలేకపోయాడు అప్పుడు ఏమరా నాన్న చెప్పవేమిరా అంటే స్వామీజీ నాకు తెలియలేదు నా బుద్ధి కొంచెం మందం ఉన్నది స్వామీజీ మళ్ళీ చెప్పండి అని ప్రార్థిస్తాడు అంటే నా బుద్ధి మందంగా ఉన్నది అని ఆ బుద్ధి తనకు తెలియబడినట్లుగా తనకంటే భిన్నంగా తనకు దృశ్యంగా తెలియబడుతుంది నా బుద్ధి మమ బుద్ధి అని మమత్వానికి విషయం అవుతుంది ఏది మమత్వానికి విషయం అవుతుందో అది ద్రష్ట భిన్నంగానే ఉంటుంది ఏ విధంగా ఘట ద్రష్ట సర్వత నా ఘటోయథ అని చెప్పిన ప్రకారంగా ఘటాన్ని చూసేవాడు ఘటం కంటే భిన్నంగా ఏ విధంగా ఉంటాడో అదేవిధంగా బుద్ధిని తెలుసుకునేవాడు బుద్ధి కంటే వేరుగానే ఉంటాడు నా బుద్ధి మందంగా ఉన్నది నా బుద్ధి తీక్ష్ణం ఉన్నది అని నాది అనేటువంటి మమత్వానికి విషయం బుద్ధి కాబట్టి ఎప్పుడైతే అది మమత్వానికి విషయం అవుతుందో తెలుసుకునేటువంటి ఆత్మ దానికి వేరుగానే భిన్నంగా ఉన్నాడని సిద్ధమవుతుంది యాతే బుద్ధి స్వప్రకాశం నహి హే కితు పరప్రకాశే అందుకని బుద్ధి స్వప్రకాశము కాదు మరి ఆత్మ కంటే భిన్నంగా అది దృశ్యం ఉన్నది జడమున్నది అందువల్ల అది పరప్రకాశం ఉన్నది ఇసు రీతి మత అసంగత ఈ ప్రకారంగా విజ్ఞానవాది యొక్క మతము అసంగతమున్నది అని సిద్ధమైంది ఈ విధంగా శూన్యవాది క్షణిక విజ్ఞానవాది యోగాచార్య మతాన్ని ఖండన చేసినాడు ఇక బుద్ధి అయితే విజ్ఞానం అయితే ఆత్మ కాదని ఇప్పుడు ఖండన చేయబడింది ఎప్పుడైతే బుద్ధి ఆత్మ కాదో ఇంకా దానికంటే వేరుగా ఆత్మ అంటూ ఒకటి ఉన్నది అనేది మాత్రం అనుభవానికి రావడం లేదు అన్యస్య అనుపలబ్దత్వాత ఇంకా వేరే ఆత్మ అనేది ఏది మాకు ప్రతీతి కావడం లేదు అందుకని శూన్యమే ఆత్మ అనే విధంగా మాధ్యమికులు అంటారు దానికి ప్రమాణం ఏమిటి అంటే చందోక్య శృతి ప్రమాణం ఉన్నది అసదే వైదం అగ్ర ఆసీత్ చంద్రోగి ఆరు రెండు ఒకటిలో ఈ సృష్టి ఉత్పత్తి కంటే పూర్వము అసత్ మాత్రమే ఉంది శూన్యమే ఉంది శూన్యం నుండే భ్రాంతి చేత ఈ ప్రపంచం ఉత్పన్నం అంటారు వాళ్ళు ఈ విధంగా చెప్పేటువంటి మాధ్యమికులు శూన్యవాదులు ఎవరైతే ఉన్నారో వారిని ఖండించడానికి సిద్ధాంతి వస్తున్నాడు ఇక ఆ విషయము రేపే తెలుసుకుందాం హరి ఓం తచ్చు ఓ సహనా వు సహనోనక్ సహవీర్య కరవాహ తేజస్వినధీతమస్తు మా విద్విషావహై ఓ శాంతి